శిష్యుడు గారు మాత్రం వినేటప్పుడు నేనేమింటున్నానండి అంటాడు చెబుతున్న గురువు గారు మాత్రం ఏం చెప్తున్నాడు నేను పాఠం చెప్పడం లేదు నాయనా ఎందుకని నాలో పాఠం చెప్పేవాడు ఈశ్వరుడైతే నీలో పాఠం వినేవాడు కూడా ఈశ్వరుడే అయ్యున్నప్పుడు మాత్రమే నీకు సరిగ్గా అర్థం నీలో వినేవాడు ఈశ్వరుడు సరిగా మేలుకోలేదనుకోండి అప్పుడు నీకు సరిగ్గా సింక్ సరిగా అర్థం కాదు సరైనటువంటి లక్ష్యార్థ నిర్ణయం నీకు జరగదు నువ్వు నామ రూపాలనే భావం దగ్గరే కనుక ఆగిపోయినట్లయితే నీకు వాచ్యార్థమే అర్థమవుతుంది కాని లక్ష్యార్థం అర్థం కాదు నాకు ఇవాళ బాగా అర్థమైందండి మీరు నా గురించే చెప్పారండి నా సమస్యలన్నీ పటాపంచలైపోయినాయండి నా సందేహాలన్నీ తీరిపోయినాయండి అని శిష్యుడు ఏదో ఒకరోజు చెప్తాడు ఏదో ఒక రోజున కానీ గురువు గారు ప్రతిరోజు అదే ఉద్యోగంగా చేస్తాడు అదే పనే చేస్తాడు కానీ శిష్యుడికి ఏదో ఒక రోజు మాత్రమే ఎందుకు అలా అనిపించింది ఆ రోజున తన నామరూపాలను పక్కకు పెట్టి ఈశ్వరీయమైన స్థితిలో విన్నాడు కాబట్టి ఆ రోజున ఆహా ఇవాళ పరమానందం కలిగిందండి నేను అద్భుత మీరు నా జీవితంలో ఉన్న అన్ని సందేహాలని దూరం చేసేసారండి నన్ను గట్టుని వేసేసారండి నన్ను ఒడ్డున వేసేసారండి నేను బతికి బయటపడిపోయినండి నాకు ఏ బాధలు లేవండి నాకే కష్టాలు లేవండి నాకే సందేహాలు లేవండి నాకు అంతా జ్ఞానం వచ్చేసిందండి అంతా తెలిసిపోయిందండి ఇక పర్వాలేదండి నో ప్రాబ్లం నేను గ్యారంటీగా స్వరూప జ్ఞానంలో ఉండగలననే విశ్వాసం వచ్చేసిందండి అంటాడు ఇప్పుడు అది నుంచి వచ్చింది లోపలి నుంచి వచ్చిందా బయట నుంచి వచ్చిందా అంతర్యామి గురువులోను బోధించేవాడు ఆ అక్షరుడే శిష్యుడిలోనూ వినేవాడు ఈ అక్షరుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళిద్దరు ఒకే వేవ్ లెన్త్లో ఒకే వైబ్రేషన్లో ఒకే ప్లేన్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇద్దరి మధ్య జ్ఞాన వినిమయం జ్ఞానం అనేది ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది మిగిలినటువంటి సమయాలలో ఇతరత్ర బాహిర్ముఖమైన అంశాలు కూడా చోటు చేసుకుంటాయి అనమాట జాగ్రత్తగా గమనించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి నిష్క్రియుడైనా కాదా ఇప్పుడు అక్షరుడు నిష్క్రియుడు తన జీవిత కాలం అంతా గురువు గారు పాఠం చెబుతూనే ఉంటాడు నేను వేరే ఉద్యోగులు శ్రీమతి ఓ ముప్పై ఏళ్ళ నుంచి చెబుతూనే ఎవడు బాగుపడ్డాడో నాకైతే అర్థం కాదు ఉద్యోగం ఈశ్వరుడు ఈ జన్మకాలా అంటే ఉద్యోగం ఇచ్చాడు ఏ ఎప్పుడు చెబుతూ ఉంటే ఉద్యోగమే ఇచ్చాడు మరి ఆ ఉద్యోగం చెయ్యాలా అంతా మరి ఎవరికోసం చేస్తావు ఈశ్వరుడు ఇచ్చిన నువ్వు ఎంపిక చేసుకున్న ఉద్యోగం కాదు కదా నువ్వు ఎంపిక చేసుకున్న ఉద్యోగం అయితే నేను జన్ బోన్ రిటైర్ అయిపోవచ్చు ఈ ఉద్యోగంలో రిటైర్ అవ్వాలంటే ఈశ్వరుడు పర్మిషన్ కాదు అందుకని దైవీ ప్రణాళికలో ప్రాప్తించినటువంటి వాటిని మనం కాదనటానికి మన దగ్గర ఏమి అవకాశం ఉండదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటండి దైవీ ప్రణాళిక నిన్ను నిష్క్రియుడని నిరూపించడమే దైవీ ప్రణాళిక ఇది గుర్తుపెట్టుకోవాలి నీచేత చాలా పనుల్లో జరపబడినట్లుగా చేయబడినట్లుగా కనబడతాయి నీ ద్వారా జరపబడినట్లుగా నీ ద్వారా చేయబడినట్టుగా కొన్ని పనులు ఈ శరీరం ద్వారా నిర్వహించబడినట్లు కనబడతాయి బడినట్లు కనబడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా అమ్మాయి పెళ్లి నేను చేశానండి చాలా తప్పు శుద్ధ తప్పు సున్నా మార్కులకి అర సున్నా మార్కులు వేసి ఎందుకని మీ పెళ్లి చేయడం నీ పని కాదు దట్స్ నాట్ యువర్ జాబ్ అది కర్తవ్యం ఏమంటే నా కర్తవ్యమే కదండి ఎవరు కాదన్నారు కర్తవ్యమే తల్లి తండ్రి అనేటటువంటి పాత్రకి కర్తవ్యం ఆత్మస్వరూపానికి అయిపోయింది కర్తవ్యం పెట్టడం కుదరదు అక్కడ అందుకని కన్యాదానం చేసేటప్పుడు ఆయన కొన్ని మంత్రాలు చెప్తాడు నేనే దానం చేస్తున్నా నేను ఎక్కడ ఫీల్ అయిపోతాడో అని నాయనా నువ్వు దానం చేయట్లేదు నాయనా ఏనాడో సముద్ర గర్భంలో క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది ఆ పుట్టిన లక్ష్మీదేవిని సముద్రుడు విష్ణుమూర్తికి ఇచ్చాడు నువ్వు కేవలం ఆ సముద్రుడికి రిప్రజెంటేటివ్ ఇదిగో మీ ఈ అమ్మాయి ఆ లక్ష్మీదేవికి రిప్రజెంటేటివ్ అదిగో ఆయన పుచ్చుకుంటున్నాడే ఆయనేమో విష్ణుమూర్తికి రిప్రజెంటేటివ్ నారాయణుడికి రిప్రజెంటేటివ్ మరి ఇప్పుడు నారాయణుడు మీ ఏం చేయాలి సముద్రుడు ఏం చేయగలుగుతాడు ఆయన దగ్గర ఏమున్నాయి నీళ్ళేగా ఉంది సముద్ర దగ్గర ఆ నీళ్లతో కాళ్ళు గడిగాడు ఆ నీళ్లతోటి ఆయన పైగా ఆవిడ ఇందులో పుట్టింది క్షీరసాగరంలో పుట్టింది కాబట్టి ఆ పంచామృతాలతోటి ఆ పూర్ణఫలమైనటువంటి నారికేళంతో ఆ నారాయణుడికి కాళ్ళు గడిగి అర్పించేశాడు వీరందరూ కేవలం ఆనాటి లక్ష్మీనారాయణ వివాహానికి ప్రతినిధులు మీ అమ్మాయి వివాహం చేయటం నువ్వు లక్ష్మీదేవి యొక్క వివాహం చేస్తున్నావు మీ